స దేవుడు సచిత్ సతుచిత్ నేను సతుచిత్ అంటే నేను ఉన్నాను నన్ను నేను తెలుసుకుంటూ ఉన్నాను నేను ఉనికి తెలివి అరెండు నా స్వరూపము అది నేను సచ్యద్రూపుడు దేవుడు కూడా సచిద్డే అయితే నేను చిన్న సచ్చిత్తు దేవుడు చాలా పెద్ద సచ్చిత్తు అయితే ఈ చిన్న పెద్ద దేని వల్ల వచ్చింది అజ్ఞాన కల్పిత ఆ అజ్ఞానాన్ని తీసి పరిస్తే ఈ చిన్న పెద్ద విభాగం పోయి ఒక సత్యత ఒక్కటే మిగులుతుంది అదే నా స్వరూపము కాబట్టి నేను ఇంతవరకు ఆరాధిస్తూ వచ్చిన ఆ వాసుదేవ భగవానుడను నేనే అని జ్ఞాని దర్శిస్తాడు అది అతని యొక్క ఆరాధనా మార్గం అలా ఉంటుంది ఇప్పుడు ఆరంభంలో ఏదో అగ్ని కార్యము అంటే ఎండూ సమిధ పుల్లలు తీసుకుని ఎండూ ఎండిపోయిన సమిధలను తీసుకుని అగ్ని స్వాహ ఆ సోమా స్వాహ అంటూ అగ్నిలో సమర్పిస్తున్నాం ఆ దేవతలకి దీన్ని సమర్పిస్తున్నాను ఇలాగా బహుదేవతావాదము అంటారు అనేక దేవతలు ఆ తర్వాత కొంచెం వీడు పెద్దవాడు తర్వాత ఈ దేవతలందరూ కూడా ఒకే ఈశ్వరుని యొక్క అంగములు అని ఏకేశ్వర ఉపాసన చేస్తాడు పెద్దవాడయ్యాక అంటే కొంచెం ముందుకు వెళ్ళాడు అనమాట అలా చేయగా చేయగా అంతఃకరణ శుద్ధి కలిగి హృదయంలో ఆత్మరూపంగా ఆ ఈశ్వరుణ్ణి దర్శిస్తాడు అంటే ఏ ఈశ్వరుణ్ణి హోమం ద్వారా ఆరాధించాడో భేదబుద్ధితో ఏ ఈశ్వరుణ్ణి మంత్రాల మంత్రోపాసన జపము నిధిధ్యాసనము ద్వారా ఇగెయిన్ భేదబుద్ధితోటే ఈశ్వరుడు వేరే ఉన్నాడు నేను భక్తుడను నేను ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని ధ్యానం చేస్తాను ఈశ్వరుని యొక్క మంత్రాన్ని జపిస్తాను అని భేదబుద్ధితో ఏ ఈశ్వరుణ్ణి ఆరాధించాడో అల్టిమేట్గా అదే ఈశ్వరుడు నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు అంటే నా యొక్క యథార్థ స్వరూపము ఈశ్వరుడే నేనే ఆ ఈశ్వరుడను అని తెలుసుకుని కృతార్థుడవుతాడు మామూలుగా ఇటువంటి మాటలు వినడానికి కొంచెం విదూరంగా మీకు అలవాటు లేకపోతే వేదాంతం విని వాళ్ళకి పర్వాలేదు వేదాంతం లేనకుండా ఊరికే పురాణ కాలక్షేపానికి అలవాటు పడ్డ వాళ్ళకి ఇటువంటి ప్రసంగం కొంత విదూరం అని అనిపించవచ్చు బట్ దెన్ మనం ఉన్న ప్రసంగం వట్టిది యూ కె నాట్ హెల్ప్ ఇట్ సో శంకరులు ఏమంటున్నారు నాన్యూస్ నేను అన్యుడను కాను ఆ నేనే నేను అన్యుడను కాను స్వామి వివేకానంద ఈ టాపిక్ మీద చాలా గంభీరమైనటువంటి వాక్యాలు కొన్ని రాసిపెట్టాడ ఆయన ఏమన్నాడు ఎవ్రీ సోల్ ఈస్ పొటెన్షియల్లీ డివైడ్ ప్రతి సోల్ నేను నేను జీవుడను అని మీరు అనుకుంటున్నారు ఆ జీవత్వం ఏమిటి డివినిటీయే దైవత్వమే జీవత్వంగా కనపడతాం దైవత్వమే జీవరూపంగా కనపడతాం సో ఆ జీవుడని మీరు ఏదైతే అనుకుంటున్నారో నేను నేనని అది దైవత్వమే అజ్ఞానం చేత దాని చుట్టూ కొన్ని గోడలు నిర్మించబడి మానసిక భావన రూపమైన గోడలు నిర్మించబడి ఆ అనంతమైన దేవుడు పరిచ్ఛిన్నుడైన జీవుడుగా కనబడుతున్నాడు అంటే దైవమే ఎనీవే సో నాన్ న్యూస్ సో వివేకానంద ఏమంటారంటే ఎవ్రీ సోల్ ఈస్ పొటెన్షియల్లీ డివైన్ మీ యొక్క ఆ జీవభావము అది దాంట్లో డివినిటీ దాగి ఉన్నది మీరు దాన్ని బయటకు తెచ్చుకోవాలి ఆ డివినిటీని పైకి తీసుకురావాలి దీని మీద ఆయన చాలా చాలా మాటలు చెప్తారు స్వామి వివేకానంద ఓ మాట ఏమన్నాడంటే మతగ్రంథాలు పూజలు కర్మలు ఉపాసనలు తీర్థయాత్రలు దానాలు ధర్మాలు ఇవన్నీ కూడా తనలో ఉండే ఆ దైవత్వాన్ని ఆవిష్కరించుకుందుకోసమే ఉద్దేశించబడ్డాయి ఆ ఆ మార్గంలో అవన్నీ సాగితే అది సన్మార్గము ఒకవేళ ఆ మార్గంలో లేకుండా భేదాన్ని మాత్రమే దృఢం చేసి వైతే అవన్నీ కూడా వేస్టు పైగా ఆటంకములు కూడా అని చెప్పాడే ఇప్పుడు మీరు ఆలోచించండి తర్వాత ఇంకో మాట చెప్పాడు స్వామి వివేకానంద మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు దేవుడు అంటే ఏది అసలు ఎప్పుడైనా దేని మీద కొంత మీమాంస మీరు చేశారా జనం ఏమీమాంస చేయరు జనం గతానుగతికోలోక అందరూ ఆంజనేయుడు అంటే వీడు ఆంజనేయుడు అంటాడు అందరూ సాయిబాబా అంటే వీడు సాయిబాబా అంటాడు అందరూ ఎక్సైజ్ జెండ్ అంటే వీడు ఎక్సైజ్ జెంట్ అంటాడు అంతేగాని వీడేమి మీమాంస చేసింది పెట్టింది ఏమీ లేదు వతాలు వెతుకోలోక సో దేవుడు అనగా నేను కొంచెం మనం ఆరాధిస్తున్న దేవుడు యో సహస్రనామాలని ఈ మూలంజామూలక ఊరికే గంట నరసేపు ఏకరవు పెడతారు దాంట్లో అసలు ఏం చెప్పాడు దేవుడి గురించే చెప్పు ఉంటుంది సహస్రనామాలు చూసినా అష్టోత్తరం చూసినా దేవుడి గురించి ఏవో నాలుగు మాటలు చెప్పు ఉంటాయి అది కొంచెం పరిశీలన చేసి ఆలోచించే ప్రయత్నం అవి ఏమీ చేయరు అసలు అర్థమే తెలుసుకోవద్దు అర్థం తెలుసుకో అర్థం తెలుసుకున్నా దేవుడు ఉన్నాడు ఆయన వైకుంఠంలో ఉంటాడు ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు నలుగురు మనవాళ్ళు ఉన్నారు ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు ఇవాళ ఈ బంధువులు ఉన్నారు ఈ బంధువు ఈ బంధువర్గం వాళ్ళు మాకున్న బంధువర్గం ఇంక పరివారు అని పేరు పరివార్ క్యా పరివారీ ఇన్సిడెంటల్ అన్నీ కూడా పురాణ గాథలను వచ్చింది అవన్నీ దేవుడి స్వరూపం కాదు అన్నీ ఇన్సిడెంటల్ ఇప్పుడు రాముడు అవతారంలో నెహ మహారాజు కొడుకు కౌశల్య కొడుకు లక్ష్మణి తమ్ముడు అన్న భరతుడికి అన్న శత్రుఘ్నుడికి అన్న క్యా బాత్ హే వై ఇవన్నీ ఉన్నా ఇన్సిడెంట్ రాముడంటే ఏది అయ్యా రాముడు అనగానేమే వాళ్ళని అడిగారు అనుకోండి శత్రుఘ్నుడు అన్నయ్యా క్యా బాత్ హే అదే రాముడంటే లేదు సీతాదేవికి మోగుడు అలా తత్వం గురించి ఏదైనా చెప్పవే బాబు దేవుడు మీరు సహస్రనామాలు అష్టోత్రం చూస్తే తెలుస్తుంది తత్వం గురించి దేవుడు అనగా సర్వము తెలిసినవాడు సర్వజ్ఞాడు మరి నువ్వేమిటి నాకు కొంచెమే తెలుసు అంటే ఇప్పుడు దేవుడు అనే ఆదర్శము పరిస్థితిని బట్టి వచ్చింది చూడండి నాకు కొంచెం తెలుసు ఇప్పుడు దేవుడు ఏమిటవుతాడు అంతా తెలుసున్నవాడు దేవుడు అవుతాడు తెలిసిందా దేవుడంటే ఎలా వచ్చిందో చూసారా ఓకే దేవుడు సర్వశక్తిమంతుడు మరి నీ మాట ఏమిటి అబ్బే నాకు కొద్ది శక్తి చూసారా ఆ దేవుని యొక్క భావన మీనింగ్ వచ్చింది నేను కొద్ది జ్ఞానం గలవాడిని దేవుడు చాలా జ్ఞానం గలవాడు నేను కొద్ది శక్తి గలవాడిని దేవుడు చాలా శక్తి గలవాడు అర్థమైందండి ఇప్పుడు మీరు ఎవరైనా పెద్ద బాక్సర్ బాక్సింగ్ కుస్తీ పోటీ వస్తాద్ ఉంటాడు ఆ వస్తాదికేసి అలా భక్తితో ప్రేమతో చూస్తారు ఎందుకని మీకున్న శక్తి ఒక పెసరం ఆ వస్తాద్ దగ్గర చాలా ఎక్కువ అందుకోసం అతను ఒక సెలబ్రిటీ అంటే మా అలాగే ఇప్పుడు నోబల్ ప్రైజ్ వచ్చినా ఆయన కనబడ్డారు అనుకోండి మామూలుగా రోడ్డు మీద మన ఆటో వాడిని నోబల్ ప్రైజ్ ఆటో వాస్తావాడినే ఎక్కడికైనా అడుగుతాడు ఆటోవాడి లెక్క నోబెల్ ప్రైజ్ కానీ యూనివర్సిటీకి వెళ్తే ఆ సైన్స్ స్టూడెంట్స్ నోబెల్ ప్రైజ్ ఆయన కనబడితే వాళ్ళందరూ పాపం చాలా భక్తితో చూస్తారు ఎందుకండి ఎందుకంటే మనకి కొంచెం సైన్స్ తెలుసు ఆయనకింత సైన్స్ తెలుసు కాబట్టి మనిషి తనను తాను చూసుకుని తనలో ఉండేటువంటి ఈ ఈ సామర్థ్యాలు ఏవైతే గలవో మూడో నాలుగో ఐదో పదో ఇప్పుడు నేను పాట పాట పాడేవాడిని అనుకోండి అప్పుడు దేవుడు ఎవరి అవుతాడు ఆయన మొత్తం సంగీత శాస్త్రాలంటని కూడా ప్రపంచంలో ప్రవేశపెట్టిన ఆది గాయకుడు అయిపోతాడు అవునండి నేను డ్యాన్స్ చేసి మనుషున నాకు డ్యాన్సు డాన్సర్ అనుకోని ఎప్పుడు దేవుడు ఎవరికవుతాడు నటరాజు అయిపోతాడు నేను నటుడినైతే ఆయన నటరాజు నేను గాయకుడిని ఆయన గాయకరాజు నేను ధనవంతుణ్ణయితే ఆయన ప్రపంచంలో గొప్ప ధనవంతుడు నేను అధికారం గలవాడినైతే ఆయన ప్రపంచంలో గల గొప్ప అధికారం గలవాడు నేను జ్ఞానం గలవాడినైతే ఆయన సర్వజ్ఞానం గలవాడు నేను శక్తి గలవాడినైతే ఆయన సర్వశక్తి గలవాడు నేను నీటి మీద నడవలేను ఆయన నడిచేస్తాను నీటి మీద నాకు కూడా తెలుసు నీకు నీటి మీద నడిస్తే బాగానే ఉంటుందని అనిపిస్తుంది నీకే నడవలేను దేవుడు నడిచేస్తాను నేను గాల్లో ఎగరలేను దేవుడు గాల్లో ఎగిరేస్తాను అంటే ఇప్పుడు దేవుడు అంటే ఏమిటి ఉన్నాయి నీకేమైనా అర్థమైందనే చెప్పింది మీ మిమ్మల్ని మీరు చూసుకుని దీని బేసిస్ మీద మీరు ఒక ఆదర్శాన్ని నిర్మాణం చేస్తారు ఇట్స్ అన్ ఐడియల్ క్రియేటెడ్ బై ద హ్యూమన్ మైండ్ బై అసెస్సింగ్ ఇట్స్ ఓన్ ఫ్యాకల్టీస్ ఆదర్శ మీలో ఏది ఉందో అదే అనంతంగా ఉన్నవాడు దేవుడు మీ దగ్గర కొద్ది డబ్బు ఉంటే అనంతమైన డబ్బు గలవాడు దేవుడు మీకు పెద్ద వయసు ముసల్తనం ఉంటాయి అవేమీ లేనివాడు దేవుడు ఇట్స్ అన్ ఐడియల్ ఇన్ హెవ్ విర్ రెస్పెక్ట్ అది దేవుడు కాబట్టి దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసిన మీ గురించి మీకున్న జ్ఞానం పరిజ్ఞానం నుంచి దేవుడు వచ్చాడు మీ మిమ్మల్ని తీసుకుని ఎక్స్పాండ్ చేసి ఇన్ఫినిట్ చేసేస్తే అదే దేవుడు అవుతాడు కాబట్టి దేవుడు ఎక్కడి నుంచి క్రియేట్ అయ్యాడు ఇది జీవుడు ఇది జీవుడు తన చుట్టూ గోడలలో కూర్చున్నాడు అజ్ఞాన కల్పితమైన గోడలు పెట్టుకూర్చున్నాడు నేను నాది నేను నాది ఇది జీవుడు ఈ జీవుడు ఈ నేను నాది అనే అజ్ఞానాన్ని తొలగించుకుంటూ పోయాడు నేను నాది అనేది లేదు వాడే దేవుడు ఇప్పుడు చెప్పండి దేవుడు బయట భిన్నంగా ఉంటాడా తనలో స్వరూపమై ఉంటాడా తనలో స్వరూపమై ఉంటాడు కాబట్టి ఏ దేవుడును నేను చిన్నప్పటి నుంచి ఈనాటి వరకు ఆరాధిస్తూ వచ్చానో it is high time to look at that god as myself ade unne nene ani darshinchukoni nenu choosina adhyatmika sahityamlo shankara bhagavatpadulu aadhunika kaalalo sri ramatirtha vekananda ramatirtha villu swami ramatirtha oppa mahatmi villu nene devunni ani lokaniki chaatu cheppina mahaprasada రామతీర్థం ఏమన్నారంటే చూడు నువ్వు రోజు సూర్యుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టు అది వైదిక ప్రక్రియ రోజు సూర్యుడికి నమస్కారం చేయటం అది ఆదిత్య ఉపాసన అది వైదికం సో పురాణంలోకి వచ్చేప్పుడు కొంచెం మార్పులు జరుపులు వచ్చే కానీ వేదం అంటే సూర్యుడు సూర్యుడికి నువ్వు ఎలా దండం పెడతావు ఇదిగో ఇక్కడ నేను వ్యతిమొహాన్ని నిలబడి ఉన్నాను ఎందుకు పనికిరానివన్నీ అక్కడ సూర్య భగవానుడు ఉన్నాడు అలాగే చేసింది చాలు నువ్వు బాగానే చేసావు అది ఆరంభంలో కానీ యూ కమ్ టు ఏ స్టేజ్ వేర్ ఆ దూరంగా ఉన్న సూర్యుడు ఇక్కడ ఉన్న నేను భిన్నంగా లేము సము పురుషే యశ్చాసాదిత్యే స ఏకహ ఇక్కడ ఏ తత్వం ఉన్నదో అదే తత్వం ఆ సూర్య మండలమునందున్నది స ఏకహ ఇక్కడికి అక్కడికి మధ్యలో ఉండే ఆకాశాన్నంతని వ్యాపించి అదే తత్వము అదే పరమాత్మ అహం బ్రహ్మాస్మి ఆ పరమాత్మను నేనే లోపల ఉన్నది నేనే బయట ఉన్నది నేనే అహమన్నాదహ అహమన్నం అని ఈ విధంగా ఉపనిషత్తులు ఆ ఆత్మానుభవాన్ని ఈశ్వరుని కంటే భిన్నంగా ఆత్మ లేదు అనే ఆ సాక్షాత్కారాన్ని ఎంతో అద్భుతంగా ఉపనిషత్తులు వర్ణించే ఇక్కడ శంకరుల యొక్క వాక్యమంతా చూసి దాని స్పిరిట్ మీ ముందు పెట్టడం కోసం నేను ఇంత చర్చ చేశాను కాబట్టి మనం కూడా ఈశ్వరుడికి దండం పెట్టేపుడు వెంకటేశ్వర స్వామికి దండం పెట్టేపుడు సూర్యుడికి దండం పెట్టేపుడు ఆ వెంకటేశ్వర స్వామిని పెర్మనెంట్గా నాకంటే భిన్నంగా బయట పెట్టేసేయకూడదు ఆ వెంకటేశ్వరుడు ఎప్పటికైనా నాలో ఉంటాడు నేనై ఉంటాడు నా స్వరూపమై ఉంటాడు కాబట్టి సోహం శివోహం సో ఆ విధంగానే నేను మెడిటేషన్ చేయించి తర్వాత ఐ హ్యావ్ హెల్డ్ బ్యాక్ ఎలాగంటే అయాం అహమస్మి అయాం రామ నేను రామనామాన్ని జపం చేస్తున్నాను రామ రామ రామ మళ్ళీ అయామ్ అహమస్మి అహమస్మి రామ రామ అయామ్ అయాం రామ నావు అలాగే జపం చేసి కొద్దిసేపు ఆల్టర్నేట్గా కొద్దిసేపు రామనామాన్ని కొద్దిసేపు అహమస్మి అయామ్ అయాం మెడిటేషన్ చేసి ఇప్పుడు యు మెర్జ్ బోల్ అండ్ ఈ యజ్ఞానింగ్ మీరు ఎగ్జామింగ్ చేయరు అయాంకి రామాకి భేదమేమి మీరు ఎగ్జామింగ్ చేసుకోండి చేసుకుంటే మీకే తెలుస్తుంది ఏమని భేదం ఏమీ లేదు ఎందుకంటే అయాము ఏ సచిత్ రామా కూడా అదే సచ్య రెండో ఒకటే సచిత్తు నందే అయా ఆరోపితము సచ్చిత్ నందే రామా అనే నామము ఆరోపితము అయాముకి మూలంలో సచ్చిత్ ఉంటుంది సెన్స్ ఆఫ్ బీయింగ్ ఉంటుంది అయా రామాకి మూలంలో కూడా సెన్స్ ఆఫ్ బీయింగే ఉంటుంది కాబట్టి నేను నా చేత ఆరాధించబడే దైవము ఆ అభేదాన్ని తెచ్చుకోవాలి ఈ అభేదమును మీకు సిద్ధించాలి మీరు ఈశ్వరునికి మీ వద్ద ఉన్న పరిభాష ఎందుకు పనికిరాదా పరిభాష పనికిరాకపోవడం కదా ఆటంకం అవుతుంది నేను రాముడు రాముడు సాకేత లోకంలో ఉ ఇంకా మీరేం చేస్తారు సాకేత లోకంలో ఉన్నాడు అలవైకుంఠపురంలో కూర్చుని ఉన్నవాడితో మీకు అభేదండి వస్తుంది కాబట్టి ఆ పౌరాణిక పరిభాష నుంచి ముందుకు నడిచి దార్శనిక పరిభాషలో ఈశ్వరుణ్ణి శోధన చేసుకుని ఈశ్వరుని ఈశ్వరుని యొక్క స్వరూపం గురించి సరైన అవగాహన ఉన్నప్పుడు అనేది అనుభవానికి వస్తుంది అనుభవానికి చెందిన విషయం అందుకోసం ఇంత విస్తారంగా చెప్పారు మంచి నీళ్ళు పక్క లేకపోతే అసలు దాని దృష్టి ఉండదు పక్కన మంచి నీళ్ళు పెట్టుకుంటే అసమానభో గుర్తుకొస్తూ ఉంటాయి నాణ్యోస్మి ఇత్యేవం యుక్తాత్మ సమాహిత చిత్తస్ అది సమాహిత చిత్తం ఎందుకంటే అఖండితం ఇప్పుడు నేను ఎక్కడున్నాను దేవుడికి దండాము దేవుడికి దండా అంటే ఇప్పుడు ఎక్కడికి ఎన్ని అయ్యాయి రెండు అయ్యాయి నేనున్నాను దేవుడు ఉన్నాడు ఖండితం అయిపోయింది కదా స్ప్లిట్ దండం పెడుతున్నాను కర్మ ఈ కర్మ ఈ దండం పెడితే అదేమో నాకు ఏదైనా కొంత డబ్బిస్తాడేమో ఇంకేమి దాంట్లో అంత భేదమే అంత విక్షేపమే మొక్కలు మొక్కలు స్పిలిట్ అయిపోయింది అలా కాకుండా అహమస్మి సోహం ఐ ఆమ్ దాట్ అని మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో మనస్సు కూడా ఆ దిశలో ప్రోగ్రెస్ అవుతుంది శుద్ధి భగవాన్ రమణ మహర్షి అక్కడ ధ్యాన ప్రకరణం ఒకటి ఉంది ఏడు ఎనిమిది తొమ్మిది పది ఆ ప్రాంతాలు ఆ శ్లోకాల నెంబర్స్ దేంట్లో ఉపదేశదానంలో ఏడెనిమిది తొమ్మిది పది ఉన్న ముప్పై రెండు శ్లోకాలు దాంట్లో ఏడెనిమిది తొమ్మిది పది శ్లోకాల దగ్గర ఆయన ధ్యానాన్ని గురించి చర్చ చేశారు ఆ చర్చ చేయటంలో ఒక ధ్యానము భేదపూర్వకంగా నేను ఈశ్వరుణ్ణి ధ్యానిస్తున్నాను ఓ నమ శివాయ అలాంటి ధ్యానాన్ని చెప్పారు చెప్పి వెంటనే ఆ ధ్యానం కంటే సోహం అనే అభేద రూపమైన ధ్యానము మరింత శ్రేష్టమైనది అని చెప్పి అభేద్యానంతో ఆ ధ్యానం టాపిక్ని పూర్తి చేసి ముందుకు వెళ్ళారు ఉపదేశ స్థానంలో కాబట్టి అటువంటి అభేద్యానాన్ని ఇక్కడ శంకరులు చెప్పారు ఇవ్వం సమాహితి సన్ మామేవా పరం బ్రహ్మా గంతవ్యం అనుత్తమా గతి గంతుం ప్రవృత్త ఇత్యథ కాబట్టి అభేదరూపంగా ఈశ్వరుణ్ణి ధ్యానించే దిశలో సాధన చేసేవాడికి లక్ష్యం ఏమిటి కేవలం సర్వోత్తమైన లక్ష్యం అంటే మధ్యలో భిక్ష చేయడానికి వెళ్ళొచ్చు లేకపోతే మార్కెట్కి సబ్బు కొనుక్కుందుకు వెళ్ళచ్చు ఇలాంటివేవో చిన్న చిన్న గోల్సు యాక్షన్స్ ఉంటాయి అవి సెకండరీ ఇన్సిడెంటల్ సో అవన్నీ గోల్స్ మెయిన్ గోల్స్ కింద లెక్కకి రావు సర్వోత్తమైన లక్ష్యము అదేమిటంటే కేవలము ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా తెలియతయే సాక్షాత్కరించుకొనితయే అటువంటి సర్వోత్కృష్టమైన లక్ష్యం గలవాడు కనుకనే జ్ఞాని నా జ్ఞానికి నాకు భేదము లేదు ఇప్పుడు ఇందాక చెప్పిన దృష్టి కథలో సరస్వతి దండి కితాబు ఇచ్చింది చాలా గొప్ప మహాకవి అని మరి కాళిదాసు మాట ఏమిటి కాళిదాసు గొప్పవాడని చెప్పడానికి వీలు కాళిదాసే నేను నేనే కాళిదాసు కుంభావ సరస్వతి కాళిదాస్ అంటే సరస్వతీదేవి పురుష రూపాన్ని ధరిస్తే అగో అలా ఉన్నాడు అంతే కాబట్టి అభేదం అదేవిధంగా జ్ఞాని ఈశ్వరుడు అందరి హృదయంలో ఉన్నాడు కానీ జ్ఞాని విషయంలో మనకు ఈశ్వరుడే జ్ఞాని జ్ఞానియే ఈశ్వరుడు అంచేతను జ్ఞాని ప్రత్యేకమైన వాడు అని ఈ విధంగా అక్కడికి ఆ శ్లోకాన్ని మనం పూర్తి చేశాం తర్వాత శ్లోకం బహునా జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవసమితి సమ ఆత్మాసు దుర్లభ అవతారిక బాగుంది స్తూయతే బహూనామితి ఇప్పుడు నలుగురు భక్తుల గురించి చెప్పారు చెప్పి ఆర్థ జిజ్ఞాసు అర్థార్థి వాళ్ళ ముగ్గురు గురించి ఊరికే మెన్షన్ చేశారు అంతే ఇంకా ఆర్తుడు ఇలా ఉంటాడు అర్థార్థ ఇలా ఉంటాడు ఇంకా అదేం చెప్పి లేదు అవన్నీ కూడా భక్తులు ఒక స్థాయికి చెందినవి జ్ఞాని సర్వోత్తమైన స్థాయి జ్ఞాని గురించి చెప్పేది మాత్రం చాలా ఉంది సో జ్ఞానీ త్వాత్మైవమేమతం అని ఈ శ్లోకంలో జ్ఞాని గురించి చెప్పారు ఈ శ్లోకం మొత్తం అంతా అదే చెప్పారు సో పంతొమ్మిదో శ్లోకం కూడా జ్ఞాని గురించిన ప్రస్తావనే ఎందుకంటే ఏవో ఆపదలు వస్తూ ఉంటాయి ఆపదలు వచ్చినప్పుడు ఏవో మొక్కులు మొక్కుతాం ఆ మొక్కులు తీ అనుకోవడానికి బట్టి ఉంటుంది మొక్కు మొక్కు మీకు మొక్కినందుకు లాభం కలిగిందా లేదా అంటే ఏం కలిగిందని చెప్పొచ్చు లేదని చెప్పొచ్చు మీకు ఎలా చెప్పాలంటే అలా చెప్పొచ్చు పాపం కలిగిందని చెప్పొచ్చు ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను దేవుడికి మొక్కుకున్నాను నా మొక్కు తీరిట్లాగా మీరు ఆశీర్వదించండి నేను అన్నాను శుభం భూయాత్ అని ఆశీర్వదించాను శుభము కలుగు కాక శుభం కలుగుతుంది మీకు అంటే ఆయన అనుకున్నాడు నువ్వు నెగ్గుతావని నేను ఆశీర్వదించారని ఆయన అనుకున్నాను అయిపోయింది ఎమ్మెల్యే పోయి పోయింది అందరూ నెగ్గేస్తారా ఒక్కొక్క ఎమ్మెల్యేకి ముప్పై మంది పోటీ చేస్తారు పిచ్చో అన్నట్టుగా ఎవరు ఇద్దరు పోటీ చేయాలి న్యాయంగా వీడా వాడా ఇదే ముప్పై మంది పోటీ చేస్తారు కాబట్టి వీళ్ళలో డిపాజిట్లు కూడా ఎవరికి రావు ఎవరో ఇద్దరిక ముగ్గురికొక డిపాజిట్లు వస్తే గొప్ప ఏదో అయినా ఆయన ఓడిపోయాడు వచ్చి దేవుడు నా కోరిక తీర్చలేదు అన్న చోట కదయా నీ కోరిక తీర్చి నీకు అపకారం చేయడం ఇష్టం లేక నీ కోరికని బ్రేక్ చేసి నీకు ఉపకారమే చేసాడు దేవుడు మరి నేను మొక్కని మొక్కు ఫలించిన ఎస్ నువ్వు దేవుడికి మొక్కుకున్నావు ఏమని నాకు ఈ కోరిక కానీ దేవుడికి తెలుసు పాపను వెర్రిమొహన్ మొక్కుకున్నాడు కానీ తప్పుగా మొక్కుకున్నాడు మొక్కుకోవాల్సిన విధంగా ఒక్కుకోలేదు తప్పుగా మొక్కుకున్నాడు తల్లి దగ్గరికి పిల్లవాడు మూడేళ్ల పిల్లవాడు వెళ్ళి అమ్మా నాకు మిరపకాయ పచ్చిమిరపకాయ పెట్టు అని అడిగితే ఆవిడు పెట్టేస్తుందా వెలమొక్క పెడుతుంది నేను పచ్చిమిరపకాయ పెట్టమని అడిగితే వెళ్ళమొక్క ఎందుకు పెడుతున్నావు అంటే వెర్రిమొహన్ నీకు ఏది అడగాలో కూడా తెలియదురా నువ్వు ఇది తిను అని వెలమొక్క సో ఆ విధంగా దేవుడిని చేసేది కాబట్టి ఇప్పుడు మొక్కు సిద్ధించిందా లేదా అనుకోవడాన్ని బట్టు ఉంటుంది కానీ ఆయన ఏమనుకోవచ్చు నా మొక్కు సిద్ధించలేదు అని అనుకోవచ్చు లోకంలో ఏమనుకుంటారంటే ఈ దేవుడికి మొక్కు సిద్ధించలేదు ఆ దేవుడైతే సిద్ధిస్తుందేమో ఇది వదిలిపెట్టి అడుగురిగెడతాను ఏమిటో గతానుగతికో లోక లోకాన్ని గురించి ఇదమిత్తంగా వ్యాఖ్యానించేది ఏమీ లేదు నా స్థౌతి నా నిందనివే సో జ్ఞాని చాలా స్పెషల్ కాబట్టి ఇప్పుడు ఆర్తుడి గురించి చెప్పేది ఏముంది మొక్కు తీరినప్పుడు తీరింది లేనప్పుడు లేదు అర్థార్థి ఏవో కోరికలు పెట్టుకున్నా ఏవో చేస్తాడు ఎవో తీరిన కోరికలు తీరే తీరిన కోరికలు తీరలేదు వీడి కోరికలు అన్నీ తీరలేదని మాత్రం ఖాయం ఎందుకంటే అన్నీ తీరితే వీడిని పట్టలేదు మనకి మనం ప్రా మనం చేపట్టిన కార్యాలన్నీ సక్సెస్ అయిపోతే మన అహంకారమునకు హద్దులు ఉండవు వామనుడు త్రివిక్రముడులాగా పెరిగిపోతుంది అహంకారం ఏదో భగవంతుడు ఎక్కడికక్కడికి బ్రేక్స్ వేసి ముట్టికాయలు ముట్టేసి అలా చే ఎక్కడికక్కడికి కొట్టేస్తుంటే మనం ఇలా నిలబడి ఉన్నాం భూమి లేకపోతే వాళ్ళ కోరికలు తీరేపోతే మన అహంకారానికి హద్దులు ఉండకుండా అయిపోయాయి కాబట్టి భగవంతుడు మనకి అపకారం పేరుతో ఉపకారమే చేస్తున్నాడు ఆర్త గురించి అర్ధార్థి గురించి చెప్పేదే ఉంది ఏం చెప్పినా జ్ఞాని గురించే చెప్పాలి కాబట్టి జ్ఞాని పునరపిస్తూయతే ఎందుకంటే జనులు అల్టిమేట్గా ఏదో ఆర్థభక్తి అర్థార్థభక్తి చేసినా అర్థార్థిభక్తిను జ్ఞానీ అనే స్థితికి రావాలి జిజ్ఞాసుమై జ్ఞాని కావాలి అందుకోసం జ్ఞానిినే బాగా స్తున్నారు ఏమంటున్నారంటే చూడండి జ్ఞానీ అన్న జ్ఞానవాన్ అన్నా ఒకటే ధనీ అన్నా ధనవాన్ గుణీ గుణవాన్ ఈ అన్నా వాన్న ఆ ప్రత్యయానికి అర్థం ఒకటే జ్ఞానము గలవాడు అని అర్థం జ్ఞానవాన్ మాం ప్రపద్యతే జ్ఞానము గలవాడు జ్ఞాని నన్ను శరణాగతి చేస్తాడు జ్ఞానం గలవాడు శరణాగతి చేస్తాడు అంటే మీరు అనొచ్చు ఆర్తుడు శరణాగతి చేయడా అని మీరు అనొచ్చు ఆర్తుడు శరణాగతి చేస్తాడు అర్థార్థి చేస్తాడు జిజ్ఞాసు చేస్తాడు జ్ఞాని చేస్తాడు కానీ వీళ్ళ శరణాగతిలో భేదం ఉంటుంది జ్ఞాని చేసి శరణాగతి చాలా విలక్షణంగా ఉంటుంది అది చెప్పబోతున్నాడు ఇది ఈ విధంగా శరణాగతి చేస్తాడు అని చెప్పబోతున్నాడు ఆర్తుడి శరణాగతికి జ్ఞాని శరణాగతికి చాలా ప్రత్యేకత ఉన్నది సో ఎనీవే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే సో ఇక్కడ నాలుగు వాక్యాలు ఒకటి బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ భవతి మొదటి వాక్యం అనేక జన్మల అంతమునందు జ్ఞానము గలవాడు అగుము అంటే ఈ జన్మలో జ్ఞానాన్ని పొందాడు అంటే క్రితం జన్మ అంతకుముందు జన్మ అలాగా కొన్ని క్రితం జన్మల నుండి కొన్ని జన్మల నుండి సాధన అయి అది పరిపక్వమైంది అని అర్థం ఇప్పుడు ఒకడు పిహెచ్డీ చేస్తాడు డాక్టరేట్ డిగ్రీ ఇస్తారు గవర్నర్ గారు ఆ స్నాతక ఉత్సవం అన్నాడు అందుకే కాన్వకేషన్ నాడు స్టేజ్ మీదకి పిలిచి ఇలాగ గుండ్రంగా పెట్టి దానికేమో ఒక సిల్క్ థ్రెడ్ తోటి కట్టి అది వీడి చేతిలో పెడతారు అప్పుడు ఫోటోగ్రాఫ్ కూడా దిగుతారు అప్పుడు అది ఎంతసేపది ఓ నిమిషం స్టేజ్ మీద ఒక నిమిషం కంటే ఉండడానికి వీలుండదు గవర్నర్ నిమిషమే ఎక్కువ గవర్నర్ గారితో కానీ ఆ నిమిషము ఆ అర నిమిషము అక్కడ నిలబడి ఆ డిగ్రీ చేతిలోకి తీసుకోవడానికి వీడు ఎంత తంటాలు పడతాడో ఇప్పుడు ఏం చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఒకప్పుడు చాలా కష్టాలు పడాల్సి వచ్చింది నాలుగైదు సంవత్సరాలు ఘోరే ఏ వ్యోథోరే వ్యో ఘోర ఘోరే సర్వే ఏభ్య సర్వ సర్వే ఏభ్యో నమస్తే అస్థు రుద్రరూపేభ్య అని ఒక మంత్రం ఒకటి ఈ మంత్రం వింటే మీకు ఏమనిపించింది కష్టాలు పడుతున్నట్టు అనిపించిందా లేదా నాకు అలా అనిపించింది సో అలా అంటారు ఆ మంత్రాన్ని సో అలాగా అఘోరే ఏ భో సాగతీసి సాగతీసి సాగతీసి కష్టాలు పడి పడిపడి వచ్చి అప్పుడు ఫోటో ఆఫ్ అంటే ఫోటో దిగడానికి వీలుగా ఓరం అలాగే పిహెచ్డి అలా అయితే ఇంకా ఆత్మజ్ఞానము ఆత్మసాక్షాత్కారము దీనికోసం ఈయన ఈ జన్మలో పూర్వ జన్మలో అంతకు ముందు జన్మలో ఎన్ని ప్రారంభాలు ఎన్ని కష్టాలు పడ్డాడో మీరు ఆలోచించండి చాలామంది అడుగుతారు ప్రశ్న భగవాన్ వన మహర్షి ఉపనిషత్తులో మీకు చదవలేదు కదా మరి ఆయనకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ ప్రశ్నలో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసో తెలియకో దాంట్లో ఆ దాగి ఇంకో ప్రశ్న ఉంది తెలియకుండానే అదేంటంటే మేము గత ఇరవై ముప్పై ఆరు నుంచి అహోరే ఏమి ఈ ఊరిగ్రతులు అన్నీ వల్లిస్తున్నావే మాకు ఏమి అవలేదు ఎక్కడున్నావా అక్కడే ఎక్కడ వేసిన గొంగళి అక్కడదే అన్నట్టుగా మాకు ఏం కాలేదు వచ్చింది అని ఆ ప్రశ్నకి అంటే చూడవ ఈ జన్మలో నువ్వు చేస్తున్న ఈ శ్రవణాదులు పూర్వజన్మ అంతకు ముందు జన్మల్లో ఆయన చేసేసినాడు అంచేతనే ఈ జన్మలో ఇంకేదో కొంచెం ఆ ప్రారంభం మిగిలి ఆయన ఇంకో జన్మ తీసుకోవాల్సి వచ్చింది అంతే బహునాం జన్మనాం అంతే చరమ జన్మ చర్మజన్మలోకి వచ్చాడు సో జడభరతుడు జడభరతుడుగా పుట్టినప్పుడు మహర్షులు అనుకున్నారట సో చర్మజన్మను పొందినాడు అని అనుకున్నాడు ఆయన భాగవతంలో వర్ణించారు సో చరమంజన్మ ఇత్యాహు అంటే ఇంకా ఆయనకి వేరే ఇంక జన్మ లేదు జ్ఞానియే అయిన భగవాన్ రమణ మహర్షి అలాంటివారు సో ఆ స్థితికి చేరుకోవడానికి అనేక జన్మల సాధన వెనక ఉన్నది దీని అభిప్రాయం ఏమిటంటే సో జ్ఞానము అంత గొప్పది ఒక జన్మలో సాధన కాదా అనేక జన్మల సాధన ఫలమే జ్ఞానం బహూనాం జన్మ నాముంతే జ్ఞానవాన్ భవతి నంబర్ వన్ రెండు మాం ప్రపద్యతే ఆ జ్ఞాని నన్ను శరణాగతి చేస్తాడు జ్ఞాని కూడా శరణాగతి చేస్తాడు కానీ మిగతా వాళ్ళు చేసినట్టు చేరలా చేస్తాడు వాసుదేవస్ సర్వమితి అది జ్ఞాని యొక్క శరణాగతిని బోధించేటువంటి వాక్యం ఆ రూపంగా శరణాగతి చేస్తాడు నాలుగు సమహాత్మా సుదుర్లభ అటువంటి మహాత్ముడైన జ్ఞాని దుర్లభుడు కాదు సుదుర్లభుడు అంటే అత్యంత విరళుడు అంటే సుతరాము మనకి దొరక్కడు చాలా కఠినము అటువంటి జ్ఞానిని మనం జీవితంలో చూడగలగటం చాలా కఠినము సమహాత్మా సుదుర్లభ అని ఎంత గొప్పగా స్థుతించరో చూడండి జ్ఞాని యొక్క స్థుతి సో అది నాలుగు వాక్యాలు ఇప్పుడు అసలు జన్మ జ్ఞానికి లేదు అని మీరంటే అజ్ఞానికి జన్మ ఉంది అని చెప్పకనే చెప్పినట్లయింది అసలు జన్మహేతువు ఏమిటి అజ్ఞానమే జన్మహేతువు జ్ఞానము జన్మల పరంపరకి అడ్డుకట్ట అజ్ఞానమే జన్మ జన్మహేతువు అజ్ఞానం ఎలా ఉంటుంది అహం పరిచ్ఛిన్న అనే రూపంగా ఉంటుంది నేను కర్తను భోక్తను ఇదిగో ఈ పరిచ్ఛిన్నమైన వ్యక్తిని ఈ దేహము నేను ఈ దేహం తెల్లగా ఉంటే నేను తెల్లగా ఉన్నాను ఈ దేహం పచ్చగా ఉంటే పచ్చగా ఉన్నాను నల్లగా ఉంటే నల్లగా ఉన్నాను మనస్సు సుఖమైతే నేను సుఖిని మనస్సు దుఃఖమైతే నేను దుఃఖిని అని ఈ విధంగా అనాత్మలైన మనస్సుతో దేహంతో తాదాత్మ్యాన్ని చెంది ఉంటాడు అదే అహం పరిచ్ఛిన్న నేను కర్తను భోక్తను పరిచ్ఛిన్నును అదే ఆ జ్ఞానము ఆ జ్ఞానానికి కారణము పేరు కారణ శరీరము అంటారు ఆ జ్ఞాన శరీరము కారణ శరీరం నుంచే సూక్ష్మ శరీరము దాని నుంచి స్థూల శరీరము వీడికి లభిస్తాయి కాబట్టి జన్మకు అజ్ఞానమే హేతువు ఇప్పుడు నిన్న రాత్రి నిద్రపోయాడు ఒక వ్యక్తి నిద్రపోయాడు ఎవడు నిద్రపోయాడు సపోజ్ లెటస్టే కొంత భయము దుఃఖము గలవాడు నిద్రపోయాడు ఒకటి కొంత భయము కొంత దుఃఖము గలవాడు అంటే ఎవరండే ఆల్మోస్టే ఎదురుబాడే జ్ఞాని మినహాయిస్తే ప్రతివాడు అలాగే ఉంటాడు ఏదో కొంత భయము కొంత దుఃఖము గలవాడు నిద్రపోయాడు ఇప్పుడు వీడు నిద్రపోతే నిద్రలో వీడు లేడు వీడి భయం లేదు వీడి దుఃఖం లేదు వీడి సంసారం ఏమీ లేదు అన్నీ కూడా గాయ అంటే ఏమీ లేవు కదా అన్నీ మాయమైపోయాయి మొన్నడు పొద్దున్నేళ్ళు ఇచ్చాడు కొన్ని మొన్నాడు పొద్దున్న ఏ భయం లేనివాడు ఏ దుఃఖం లేనివాడు తరువా అంతఃకరణ శుద్ధి అయిపోయి ఆత్మసాక్షాత్కార రూపంగా లేవచ్చు కదా మళ్ళీ మొన్నడు పొద్దున్న అలా లేవడేవిడు ఎలా లేస్తాడు మళ్ళీ అవే భయాలు అవే దుఃఖాలతో లేస్తాడు ఎందువల్ల ఎందువల్ల అంటే అదో ఆ జ్ఞానము అనే కారణ శరీరము అలా ఉంది కనుక మృత్యువుకి దీర్ఘ నిద్ర అని పేరు దీర్ఘ నిద్ర అంటే కొంచెం లాంగ్ టైం నిద్ర అనమాట పడుకుని లేవాల్సిన వాడు ఇంకా లేవలేదు ఇక్కడ లేవడు ఇంకా ఈ దేహంలో లేవడు ఈ ఇంట్లో లేవడు ఇది ఇల్లు దేహం అంటే గేహానికే దేహానికే గేహము అంటే ఇల్లు ఈ ఇల్లు ఈ ఇంట్లో ఇంకా లేవడు మరో ఇల్లు వెతుక్కుంటాడు అక్కడ నిద్ర లేస్తాడు మరో ఇంట్లో లేస్తాడు పుణ్యం చేసుకుంటే స్వర్గంలో ఇంట్లో లేస్తాడు పాపం చేసుకుంటే నరకంలో ఇంట్లో లేస్తాడు పుణ్యపోపాల మిశ్రమం అయితే ఇక్కడే మనుష్య లోకంలో లేస్తారు ఏదో వ్యవస్థ ఎక్కడో ఒక లేస్తాడు మొత్తానికి ఇంకో దేహంలో నిద్రలేస్తాయి అంటే ఏమిటి ఈ అజ్ఞానము కొనసాగి ఇంకొక దేహాన్ని ఇస్తుంది ఏ దేహాన్ని ఇస్తుంది అంటే ఈ అజ్ఞానంలో అనేక వాసనలు ఉంటాయి ఏ వాసన చాలా బలంగా ఉంటే ఆ వాసనకి తగ్గ దేహాన్ని పొందుతాడు సో వాసనని బట్టి కనుక ఈ అజ్ఞాని యొక్క జన్మలు ఇలా ఉంటాయి కానీ ఆత్మస్వరూపుడు ఆత్మ ఆత్మజ్ఞానము అని పొందిన జ్ఞాని తన ఎందు పరిచ్ఛేదభావాన్ని పూర్తిగా తిరస్కరించి తన యొక్క అపరిచ్ఛిన్న ఆత్మతత్వాన్ని పరబ్రహ్మరూపంగా తెలుసుకుని ఉంటాడు కనుక అజ్ఞానం అంటే న్యూక్లియస్ అజ్ఞానం అంటే నేను పరిచ్ఛిన్నమైన వ్యక్తిని కర్తను భోక్తను అనే న్యూక్లియస్ న్యూక్లియస్ అంటారు ఆ న్యూక్లియస్ ఉంటే దాని చుట్టూ దేహం నిర్మాణం అవుతుంది మనస్సు దేహము మళ్ళీ ఇంకో జన్మను న్యూక్లియస్సే ఉండదు అదే ఈశ్వరునిలో విలీనమైపోతుంది విలీనమైపోతే వీడు మళ్ళీ జన్మనైతే ప్రసక్తి లేదు జ్ఞానవాన్మాం ప్రపద్యతే అది జన్మ జ్ఞానికి లేకపోవడము అజ్ఞానికి జన్మ ఉండడము ఆ పాయింట్ని కొంత నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకంటే అజ్ఞాని వాసనలు ఉంటాయి వాసనలు మనోవాసనలు ఉంటాయి సో ఈ వాసనలు ఏం చేస్తాయంటే సూక్ష్మ శరీరాన్ని నిర్మాణం చేస్తాయి అప్పుడు ఆ సూక్ష్మ శరీరము తనకు స్థూల దేహాన్ని అది తయారు చేసుకుంటుంది ఒక తల్లి గర్భంలో తనకి తగ్గ స్థూల దేహాన్ని అది సంపాదించుకుంటుంది సో ఆ విధంగా ఆ వాసనని బట్టి జన్మ జన్మ నిర్మాణం అవుతుంది వాసనని బట్టి చేతనే శ్రీకృష్ణుడు యమ్యం భావం స్మరతి తన్ తమే వైతి కౌంతేజ మరణించే టైంలో ఏ వాసన కలిగి ఉంటాడో అదే దేహాన్ని పొందుతాడు మరణించే సమయంలో నేను భక్తి చేసి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థాన్ని కావాలి అనుకుంటూ మరణించాడనుకోండి వెళ్ళి వేదాంత అధ్యయనానికి తగ్గ చోట పుడతాడు అలా కాకుండా ఇంకేదో అనుకుంటూ మరణించాడనుకోండి ఇంకో చోట ఎక్కడో ఏదో భయపడతాడు ఏదో అవుతాయి సో కనుక వా జ్ఞాని యొక్క జీవితంలో వాసనలకి స్థానం ఉండదు మనం కూడా సాధనలో ఇది కొంత గమనించవచ్చు ఈ మాట చెప్పినట్టున్నాను మళ్ళీ చెప్తున్నాను వాసన పైకి వస్తుంది ఉద్బుద్ధమవుతుంది మనస్సులో ఒకే వాసనే అనేక వాసనలు వస్తూ ఉంటాయి ఆ వాసన వచ్చినప్పుడు మీ అప్రోచ్ ఎలా ఉంది ఎవరికి వాళ్ళు వెరిఫై చేసుకోవచ్చు సెల్ఫ్ టెస్టింగ్ అనమాట ఎలాగా ఈ వాసనని పూర్తి చేయాలి అనే దిశలో మీరు అడుగులు వేస్తున్నారా లేక ఆ వాసనని త్యాగం చేయాలి అనే దిశలో అడుగులు వేస్తున్నారా వాసన త్యాగపు దిశలో మీరు అడుగు వేస్తుంటే మీరు సాధకులు అనబడతారు మీరు క్రమంగా వాసనలన్నీ కూడా నిర్మూలన చేసుకుని ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థులవుతారు అలా కాకుండా ఈ వాసనని మనం పూర్తి చేసుకుందాము అనే దిశలో మీరు అడుగులు వేస్తున్నారనుకోండి అంటే ఇంకా సంసారయాత్ర సాగుతో ఉంది అని అర్థం సో బహునామ జన్మనామంతే జ్ఞానవాన్ భవతి మా జ్ఞానీ మాం ప్రపద్యతే భాష్యకారులు ఏమన్నారు చూద్దాము బహనాం జన్మనాం జ్ఞానాథ సంస్కారాశ్రయాణం అంతే సమాప్త అది అనేక జన్మలు పూర్తయిన తర్వాత జ్ఞాని అవుతాడు అంటే అయితే ఇంకేం మహాభాగ్యం జన్మ తర్వాత జన్మ జన్మ తర్వాత జన్మ ఎంతో చెప్పండి పది జన్మలా ఐదు జన్మలా ఆ లిస్ట్ అయిపోయిన వెంటనే మనం జ్ఞానం అయిపోతాము అని అలా అనుకోకూడదు ఒక లిస్ట్ పెట్టి ఇగో ఈ లిస్టు ప్రకారం అలా టిక్ మార్పు కొట్టేసుకుంటూ టెన్ బర్త్స్ అయిపోతే అయితే మంచిది ఇప్పుడు ఇప్పుడున్న జన్మం వేసుకోండి ఎన్నిదయి ఉంటుంది నాలుగోదో ఐదోదో అరోదో అయి ఉంటుందా ఫోన్లేండి బాబు ఒకటే అనుకోండి ఇంకా తొమ్మిది అయిపోతే జ్ఞానం వచ్చేస్తుంది ఇంక సమస్య ఉంది దీనికోసం ఉపనిషత్తులు విసిరవడం మనం ఇవన్నీ ఎందుకంటే మనం వెళ్ళి చక్కగా ఏకాదుకుంటూ కూర్చోవచ్చు సినిమా చూడొచ్చు ఈ గోళంతా ఎందుకు ఓ కొన్ని జన్మలు అయిపోతే జ్ఞానం వచ్చేస్తుంది కదా అలా కాదు నాట్ లైక్ దాట్ ఎవో జన్మల యొక్క అంతమంది అని కాదు జ్ఞానార్థ సంస్కార ఆశ్రయాణం జన్మనాం మరి భాష్యం అంటే అంత లోతుగా రాస్తారు ఏ జన్మలైతే జ్ఞానము కొనకు ప్రవృత్తి సాధన ఉండి ఆ జ్ఞానానికి కావలసిన సంస్కారాలని ప్రోగు చేసుకుంటూ ఉన్నాయో అటువంటి జన్మలు ఇది ఎలాగంటే రెండేళ్ళు అయితే ఎంఎస్సీ అయిపోతుంది అన్నారు అనుకోండి అంటే రెండేళ్లు వెళ్ళి అక్కడ నిద్రపోతే ఆ చుట్టూ ఉన్న సినిమాలు చూస్తూ మార తిరుగుతో గడిపిస్తే ఎంఎస్సీ వచ్చేస్తుందా అలాంటి యూనివర్సిటీలు కూడా ఉంటాయేమో మన నాకు తెలీదు రెండేళ్ళు ఎంఎస్సీ అవుతుందంటే అర్థం ఏంటి రెండేళ్లు వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో రెండేళ్ళు క్లాసులు అటెండ్ చేసి మళ్ళీ కష్టపడి చదువుకుని పరీక్షలన్నీ రాసి పాస్ అయిపోతే అప్పుడు ఎంఎస్సీ వస్తుందని అర్థం అలాగే బహునాం జన్మనామంటే నాలుగేళ్ళు పిహి పిహెచ్కి ఎంతకాలం పడుతుంది అంటే నాలుగేళ్ళు పడుతుంది అంటే నాలుగేళ్ళు అక్కడ నిద్రపోయి వచ్చేస్తే పిహెచ్కి ఇచ్చేస్తారా మాట్లాడితే అటువంటి జన్మలు పూర్తయిన తర్వాత జ్ఞానవాన్ జ్ఞానము గలవాడు అవుతాడు అంటే ప్రాప్త పరిపాక జ్ఞాన జ్ఞానము పరిపక్వమవుతుంది సో జ్ఞానము పరిపక్వమై ఆయన ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడు అంటే జ్ఞానం పరిపక్వం అవ్వాలి అది పక్వం కావాలి ఇప్పుడు మావిడి పండు అంటే పిండి నుంచి పండుకి చాలా గ్యాప్ ఉంటుంది అలాగే జ్ఞాన సాధన ఆరంభించినప్పటి నుంచి ఆ జ్ఞానము పక్వమయ్యే స్థితికి రావాలి దీనికి రసగుల్లా దృష్టాంతం చెప్తారు రసగుల్లా అంటే ఎలా చేస్తారంటే ముందు గుల్లా తయారు చేస్తారు గుల్లా అంటే పాలు మరగబెట్టి మరగబెట్టో వెరగ కొట్టో ఏదో మొత్తానికి గుల్లా తయారవుతుంది ఆ గుల్లాలన్నీ ఉంటాయి అక్కడ పెద్ద డ్రమ్ములో వేసుకుంటాయి గుల్లాలు గుల్లా నోట్లో వేసుకుంటే మామూలుగా గడ్డీ నో వెళ్ళినట్టు ఉంటుంది స్పాంజి ముక్కని ఈ స్పాంజి ముక్కలు ఉంటాయి చూడండి గిన్నెలు తోము ముందుకు దానికి వాడతారు అటువంటి ముక్క ఒకటి నోట్లో పెట్టుకుంటూ వెళ్తే అలా ఉంటుందో అలా ఉంటుందో ఆ గుల్లా అది గుల్లా గుల్లా అంటే ఉష్మే కొంచెం రసనహీ పోతాయి కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ గుల్లాలన్నింటినీ తీసుకెళ్ళి పాకం పంచదార పాకం తయారు చేస్తారు తయారు చేసి ఈ గుల్లాన్ని తీసుకెళ్ళి ఆ పాకంలో పారేస్తారు మీరు ఇలా ముంచి తీసారనుకోండి ఆ ఊరికే సర్ఫేస్లోనే ఉంటుంది రసం లోపల గుల్లాయే లోపల మళ్ళీ వేస్తే అలా ముంచి తీసేయకూడదు దాన్ని ఆ రసంలో ముంచాలి అది తేలుతుంది పైకి తేలితే దాన్ని నెత్తిమీద ఒక గేరిటో ఏదో పెట్టి ముంచాలి బరువు పెట్టి ముంచాలి దాన్ని ముంచి ఎంతకాలం ముంచాలి రాత్రి తెల్లవారులు ముంచాలి అంచేత ఆయన ఏం చేస్తాడంటే గుల్లాలన్నింటినీ తయారు చేసేసి ఉండల కింద చేసేసి ఉత్తి గుల్లాలు ఇవి ఆ పాకంలో వేసేసి దాని మీద బరువు పెట్టి ముంచేసి వెళ్ళిపోతాడు మొన్నాడు పొద్దున్నొచ్చి తీస్తే ఈ రసము గుల్లాలో ఉండే కణ కణానికి వ్యాపించి అప్పుడు అది రసగుల్లా అవుతుంది అలాగే వేదాంతాన్ని శ్రవణం చేయాలి అది గుల్లా వీడు క్లాసుకు వచ్చేటంటే గుల్లా వచ్చేయడం అర్థం కొన్ని గుల్లాలు ఏం చేస్తాయంటే వచ్చి ఒక పది నిమిషాలు కూర్చుని ఏమిటి గోళ అని లేచక్కకపోతాయి ఆ గుల్లాలు ఉంటాయి అవి ఏమీ అవ్వవు గుల్లాలు ఉంటాయి ప్రతిదీ ఇంకో గుల్లా నథింగ్ హ్యాపెన్స్ కొంతమంది ఏమిటబ్బా అని కొంతసేపు ఈ చమత్కారం ఏమిటో చూద్దామని కొంతసేపు కాలక్షేపం చేసి లేచక్క పోతారు వచ్చిన యొక్క కొంతమంది ఏం చేస్తారంటే ఈ క్లాసుని నేను అంటే జనరల్గా వేదాంతం గురించి చెప్తున్నా కొంతమంది ఏం చేస్తారంటే ఓ క్లాసు వినేసి లేచక్క అంటే ఆ గుల్లాకి పైన ఓపిసరు పాకం ఇలా రాసినట్టు ఆ కోంశారి పాత్ర నోట్లో పెట్టుకోగానే తీ ఉంటుంది తర్వాత మళ్ళీ రుచి పరిచి ఉండదు అలా కాకుండా శ్రవణం చేసి మననం చేసి నిరుధ్యాసనం చేసి భక్ కర్మ భక్తి జ్ఞానము ఈ మూడింటి యొక్క దిశ ఒకే దిశ కర్మ ఈశ్వరుని వైపు భక్తి ఈశ్వరుని వైపు జ్ఞానము ఈశ్వరుని వైపు అటువంటి ఏకాగ్రమైన సాధన చేసినట్లయితే అప్పుడు ఆ గుల్లా రసగుల్లా అవుతుంది మీకే తెలుసు మన మనలో మంచి మార్పులు వస్తాయి స్లోగా వస్తాయి హఠాత్తుగా రావు హఠాత్తుగా వస్తే మళ్ళీ హఠాత్తుగా పోతాయి అలా కాదు స్లోగా వస్తాయి సాధారణంగా కొంతమంది కొంత ఆవేశం ప్రదర్శిస్తారు ఎక్కువ ఆవే ఇంకీవ ఇంకా వేదాంతం తప్ప మరొకటి లేదండి ఆఫీసుకి సెలవు పెట్టేశాను ఇంక రిజైన్ కూడా చేసేద్దాం అనుకుంటున్నాను అంటాడు అలా వర్కౌట్ కాదు రిజైన్ చేసి వచ్చి అయిన తర్వాత మళ్ళీ ఏవో పాలిటిక్స్లో ప్రవేశిస్తాడు నాట్ లైక్గా అలాగ స్లో స్టడీ Vince the race విన్స్ ద రేస్ పూర్వానికి కుందేటికి తాబేలుకి రేస్ పెట్టారని ఏదో కథ విన్నారా మీరు మా చిన్నప్పుడు చదువు వాళ్ళం కుందేలు తాబేలు ఆఖరికి తాబేలు నెగ్గుతుంది రేస్ అంటే తాబేలు ఏం చేస్తుందంటే ఆగదు పరిగెత్తం అలా వెళుతూనే ఉంటుంది ఆగదు పరిగెత్తం ఏదైనా ఆటంకం వచ్చిందనుకోండి తాబేలు ఆటంకం వస్తే అటాక్ చేయదు పారిపోదు రెండూ చేయదు ముందుకు వెళ్ళి అటాక్ చేయదు వెనక్కి వెళ్ళి పారిపోదు ముడి చేసుకుని అలా కూర్చుంటుంది మళ్ళీ ఆటంకం తొలగిపోగానే మళ్ళీ వెళ్తూ ఉంటాం అటువంటి తాబేలు కుందేలుని జయించింది అని మా చిన్నప్పుడు కథ సో ఆ విధంగా స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ అని ఆ సామెత ఇంగ్లీష్లో కాబట్టి ఆ విధంగా శ్రవణమన నిధ్యాసనాలన్నీ చేసుకో కర్మాభక్తి జ్ఞానములకు ఏకైక లక్ష్యంగా పెట్టుకుని ఉన్నట్లయితే ఆ జ్ఞానము పరిపక్వమగును అప్పుడు నన్ను ఆత్మరూపముగా ఆయన పొందును జ్ఞానవాన్ మాం ప్రపద్యతే ఈ శ్లోకాన్ని వేప సాయంకాలం పూర్తి చేద్దాము ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణము దశ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ ओम शान्ति शान्ति शान्ति है। है ओम हरे श्री गुरुभ्यो तिशा हरि ओम श्रीगुरभ्यो नम हम तत्सत्नात्मनमस्तु सुगंधि पुष्टिवर्धनारूपमी